ప్రభాహితుడా గొప్ప దేవ సర్వశక్తి సంపన్ను మహోన్నతుడ తండ్రి మహిమ స్వరూప దేవ కృపమైన నీకు ఎంతో వర్ణాలిసయ్యా గొప్ప దేవ ఈ ఘర్షణ కాలం అంతా సురక్షితంగా కాపాడినైనా మీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజీలకు నిలబెట్టుకునేందుకు నీకు ఎంతో వర్ణాలిసయ్యా నీకే స్థుతులు స్తోతాలు అర్పించుకుంటున్నాయినా సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకే యుగ యుగములు కలుగుని కాక నా దేవ నా గత వారమంతా ప్రభావ అనేక ప్రాంతాలకు మీరు మమ్మల్ని నడిపించిన మీ సేవలు మమ్మల్ని వాడుకున్నారు దేవాత దేవ మీరే గొప్ప కార్యాలు చేసినందుకని నీకెంతో వందాలిసయ్య నా తండ్రి నా దేవ అక్క ప్రాంతాల్లో పిల్ల పెళ్లి ప్రభా మీ స్వార్త ప్రకటించేలాగా ఇచ్చిన మీకు ధన్యత మీ కృపను బట్టి నీకు ఎంతో వందాలి సయ్యా ప్రభావ బిడ్డలందరినీ రక్షించుకోమని ప్రాదిష్టమైన తిరిగి సురక్షితంగా ప్రభావ ఇంటికి చేర్చినందుకని ఎంతో వందాలి నీకే స్థుతులు సోతాలు అర్పించుకున్న సమస్త ఘనత మహిమాన్నికే చెల్లిస్తున్న మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకున్న ఈ యొక్క మధ్య కాల మీ సన్నికి మీరు మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి మారుద్య సరీజైన ప్రభావం మీ నూతమైన పరిశుద్ధ ఆత్మాభిషేకం పర్లో గొప్ప జ్ఞానం అని గురించండి పాటలదారు మా ఇంపొందిన వాకిందరూ మాట్లాడి మీరే ఆధిపత్యం నడిపించి నీ నామాన్ని మేము తెచ్చుకోమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న ప్రార్ధిష్టాన్ తండ్రి ఆమె ప్రేమే నూ ఆదరించేను సమయోచితమైన నీ కృపయే నన్ను దాచికా పాడిను నీ కృపయే దాచికా పాడేను నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను చీకటి రటాలో కృంగిణ చీకటిెరటో కృంగి నా ఉదయించెను కృపణ చెదరిన మనసే నూతనమాయన ఉదయించెను నీ కృపణలు చెదరిన మనసే నూతనమాయనా మనుగడయే మరు మలుపు తిరిగేనా మనుగడయే మరు మలుపు తిరిగేనా సమయోచితమైనా నీ కృపయే నన్ను దాచిక పాడేను నీ కృపయే దాచికా పాడేను నీ ప్రేమే నను ఆదరించేను నీ ప్రేమే నను ఆదరించేను బలచూచకమయనా మందమా నీకై బలచూచకమయనా మందసమానికై సజీవయాగమయీ యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతు నను నింపితివా సజీవయాగమయీ యుక్తమైన సేవై ఆత్మాభిషే కముతు నను నింపితి నా సంక్షే మమినా ప్రాణమాయణ సంగక్షనా ప్రాణమాయన చీకటికెరట కృంగిణ ఉదయం చెను కృపణ చదరి నమనసే నూతనమాయన ఉదయించెను నీ కృపణ ఎదలు చెదరిన తన నూతనమాయన మనుగడయే మరు మలుపు తిరిగేనా మనుగడయే మరు మలుపు తిరిగేనా నీ ప్రేమే నన్ను ఆదరించేను नी प्रेमे ननु आदरिचेनु हालेलुया बाप ममतल चेता पारी पोइना सुख श्राप्ति चेक्षम मम प्रशस्ता परम बंधु तंद्रि क्षमकोरु चित्पंपू मुशे मम मु। పాప మమ్మ తలచేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షామము పశ్చాత్తాపము నుంది తండ్రి క్షమ గోరుచు పంపుమోక్షేమము ప్రభు మీదోశీలు వా నాకు పుట్టించే ధైర్యము ప్రభు నీ సిలువా ముఖము చల్లని నాకు పుట్టించే ధైర్యము మార్గము చూపు చూపుర్య ప్రేమ చూపించుక daname sarvam banu chusukameswaragam banu tanrini viditi darani bogam lelabatku dwam samucheya dehi ninu cheriti daname sarvam banu chusukameswaragam banu తండ్రిని వేడితీ ధరణి భోగములెల్లా బ్రతుకు ధ్వంసము చేయ దేహిని చేరితీ దేహి అని నీ వైపు చేతులెత్తిన నాకు దారిని చూపుము ఆ దేహి అని నీ వైపు ెత్తిన నాకు దారి చూపుము మార్గము చూపు ముఖీ నతీటి మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి అదే సాధన లేదండి స్తోత్రం ప్రభా పరశుద్ధ ఏసునాదా మీకు వందనాలు ప్రభా యేసుక్రీస్తునామం బట్టి వాక్యంలోకి వెళ్తున్నాం ప్రభా వాక్యం చేత మీరు మాతో మాట్లాడి ప్రభా మీ నామం మహిమ పరిచబడి నిమిత్తం వేసే మా హృదయాలను స్థిరపరిచి బలపరిచి మీ కొరకు ముందుకు నడిచి అలా మాకు దయచేయమని ఏసుక్రీస్తునామ్రాసినం తండ్రి రెండో కొరిందకు రాసిన పత్రిక పదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు చూద్దామని పదవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనాలు అదే లుయ్యా అపోసురైన పౌలు రెండో కొరిందుల సంఘానికి ఈ మాట చెప్తున్నాడు ఏమంటున్నాడు అంటే అతిశయించువాడు ప్రభు నందే అతిశయింపవలేను ప్రభు మెచ్చుకొనివాడే యోగ్యుడు కాని తను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు అని అంటుడు కాబట్టి మనము అతిశయ పడేది గురించే అతిశయ అని పౌలు భక్తుడు మనకి రెండో కొరిందులకు రాసిన పత్రికలో ఆ సంఘానికి రాసిన దాంట్లో మనకి జ్ఞాపకం చేస్తుంది ఇప్పుడు హలో కదా కొన్ని ఏండ్ల నుంచి తీర్మానం చేసుకుని నడిపిస్తున్న జీవితాన్ని ఎందు గురించి అంటే ఏసు ప్రభునందు మనము అతిశయ అని ఎన్నో సంఘాలు ఇప్పుడు మన బ్రదర్ సిస్టర్స్ ని పిలుస్తున్నారు కొంతమంది ఫాస్టర్ ఫెలోషిప్ కూడా మమ్మల్ని జాయిన్ చేసుకున్నారు ప్రైజ్ అండ్ వర్షిప్ కి ఆహ్వానిస్తున్నారు అంటే అది ఏసుక్రీస్తు నందు ప్రభు నందే అతిశయ పడాలని ప్రభు యొక్క ఆత్మ చేత మేము ప్రేరేపింపబడి ఆ యొక్క కార్యక్రమాలకి వెళ్తున్నాం అలెలుయా ఆయన నామం మహిమార్థమై ఆయన సేవ జరిపించుకుంటున్న విధానం బట్టి మేమందరం కూడా సంతోషిస్తున్నాం బిషప్ మధ్యలో రెవరెంట్ల మధ్యలో ప్రభువు మమ్మల్ని నిలబెడుతున్నాడు ఆయన నామాన్ని మహిమ పరచుకోవడానికి కాబట్టి మేము నడిపింపబడుతున్నాము దూరము దగ్గర అనేది ఏం లేదు కదా రెండు వేల ఐదులో నేను బ్యాబ్జిజం తీసుకున్నా టూ థౌజండ్ ఫైవ్ లో నేను బాప్తిజం తీసుకున్నా అప్పటి నుంచి మేము నడుస్తూనే ఉన్నాము శ్రమలలా కష్టాలలా ఇరుకులు ఇబ్బందులు అయినా కానీ ప్రభు నామాన్ని మెమపరచడానికి మేము తీర్మానం చేసుకొని బయలుదేరి వెళ్తున్నాం అందరికి రావాల్సిన ప్రాబ్లమ్సే వచ్చినాయి యోనస్తులకు ఉండాల్సిన ఆలోచనలే వచ్చినాయి కానీ ఇప్పటికీ కూడా ఆయన కృపలో ఆయన ఆత్మచేత నడిపింపబడుతున్నాము నలుగురిని ఆయన చేంతకి నడిపింపబడ్డానికి ప్రేరేపింపబడుతున్నాము ఆయన యొక్క ఆత్మశక్తి చేతనే ఆయన యొక్క బలం చేతనే ఎందుకు పనికిరాని మమలని ప్రభు ఆయన కృపలో నిలబెట్టి నడిపించుకుంటున్న విధానం బట్టి ప్రభుకే మహిమ కాబట్టి నాకు బాగా జ్ఞాపకం ఉంది అంటే నేను సెవెంత్ క్లాస్ లనో సిక్స్త్ క్లాస్ లనో ఉన్నప్పుడు నేను కర్నూలుకి పోయటోని ఆ జ్ఞాపకం వస్తుంది కాబట్టి చెప్తున్నాయి మాట ఆయన పేరు ఏబెల్ పొట్టేబెల్ పొట్టేబెల్ అనేటోళ్ళు అనమాట అందరు ఆయన నేను చాలా చిన్న నా చేయి వట్టి తీసుకొని పోయేటోడు ఆయన సేవకి హలోయ ఆయనతో పాటు నేను చాలా ఊర్లో తిరిగిన అప్పుడు ఇంత ఫెసిలిటీస్ లేవు ఏ కార్లు లారీలు ఏ వచ్చినా కానీ ఎక్కేసేటోళ్ళం ఎక్కువ లారీలే ఆ కాలంలో లారీలే వచ్చేటి ఏవో ట్రక్లు వాటి మీద ఎక్కి వెళ్ళిపోయేటోళం అనమాట సేవకి అయితే కర్నూలు లో గనపూర్ అనే ఒక ఆ ఊరుండేది ఆ ఊరికి మేము పోతుంటి పొద్దుగా బయలుదేరుతుండే ఆరు గంటల కట్ల అడిగిపోయేసరికి తొమ్మిది పది అవుతుండే ఆడ చిన్న ఇల్లు ఆ చిన్న ఇల్లు చెట్టు కింద కార్పెట్ వేసి కూర్చొని ప్రార్థన ఒకటే కుటుంబం గురించి పోయేటోళ్ళం అక్కడికి హైలుయా అయితే అక్కడ మార్నింగ్ నుంచి ఇల్లులన్నీ దర్శించి అక్కడ ఉన్న వాళ్ళందరితో మాట్లాడి ఆ ఊర్లో రెండు మూడు అన్ని దర్శించి వచ్చేటోళ్ళం నాకు అంత జ్ఞానం లేదు నేను ఉన్నది సిక్స్త్ సెవెంత్ క్లాస్ లా ఏదో పోతుంటే మా వస్తుంటే మా ప్రార్థన అంటే ఫాస్ట్ గా ఉండేటోళ్ళం అయితే సాయంత్రము అక్కడ నుంచి మేము బయలుదేరాలా ఎన్ని కిలోమీటర్లు నడిచి అంటే ఆరు కిలోమీటర్లు నడిచి రాత్రి పదకొండు పన్నెండు అయ్యేది మేము అక్కడ ఊర్లో వచ్చేసరికి ఆ టైం ఆటోలు ఉండకపోయేటి ఏం మార్నింగ్ టైమ్ అయితే లారీ దిగి షేర్ ఆటో ఎక్కే అక్కడికి వెళ్ళిపోయేటోళ్ళం కర్నూలు గణపూర్ కానీ తిరిగి మళ్ళా మేము ఇంటికి వయసేసరికి రాత్రి పది పదకొండు అయితే ఆ టైంలో ఒక పొరుగు కూడా ఉండదు ఆటో కాదు కదా ఎవరు ఉండని ఉండరు ఊర్లలో ఎంత చిమ్మ చీకటి అప్పుడు మేము ఐదు కిలోమీటర్లు ఆరు కిలోమీటర్లు నడిచి మెయిన్ రోడ్ కి వచ్చేటోళ్ళం మెయిన్ రోడ్కి వస్తే అక్కడ నుంచి బస్సులు అయితే అప్పుడు నేను చాలా చిన్నగా ఉంటుంటి ఆ బ్రదర్ నన్ను నాకు బాగా జ్ఞాపకం ఉంది అక్కడ భయం ఏముంటుంది అంటే కర్నూలు లో తేళ్లు పాముల భయం పాముల తేళ్ళు ఆ మనుషులు తిరిగినట్టు తిరుగుతుండే ఆ రాత్రి సమయంలో వెళ్తాయి కదా ఆ పొలాలకెళ్ళి అందులోకి వెళ్ళి మేము ఏం చేయాలా ఈ ఆరు కిలోమీటర్లు దాటి ఆ మెయిన్ రోడ్ దగ్గర పోవాలా నేను అంత చిన్నోని చిమ్మ చీకటి చూస్తేనే భయపడటోని ఇక పాముల తేళ్ళు అంటే భయం ఉంటది కదా భయపడటో భయపడి నేను ఏం చేస్తుండే ఆయన సంఖని ఎక్కడి పాపం ఆయన సంఖ్య ఎక్కినా కూడా నన్ను మోసుకొని వచ్చేటోడు అంత దూరం వరకు ఆరు కిలోమీటర్లు నడిచేటోడు మధ్య మధ్యలో దిగుతుండే గాని అంటే ప్రాసం అట్లుండే ప్రతి విషయంలో కానీ ఏసు ప్రభు నందు అనే ముచ్చటకి నేను మాట జ్ఞాపకం చేస్తున్నా కదా అతిశయించువాడు ప్రభు నందే అతిశయింపవాలను ఏసుక్రీస్తు మనం అతిశయించాలి అని వాక్యం చెప్తుంది కాబట్టి ఆయనే అందు మనం అతి చేయించడానికే ఈ ప్రాయాసం కదా మనుషుల గురించి మనం అతిశయపడద్దు అనేదే ప్రభు మనకు నేర్పించిన విధానం ఇంత చిన్న ఏజ్ గాని మేము నడిపింపబడ్డము ఆయన సన్నిధిలో నిలబడాలి అంటే ఆయన కృప ఆయన కనికరమే పెంట మీద పురుగులా ఉన్న మన ప్రభు ఈ ధన్యత ఇచ్చిందో ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి కదా మధ్యాహ్నం టైంలో ఎంతో ప్రాసపడతట నేను చెప్పాలని కానీ ఫోన్స్ కాల్స్ వస్తుంటాయి డిస్టర్బెన్స్ వస్తుంటాయి స్టూడెంట్స్ వస్తుంటారని ఎప్పుడు అవకాశం దొరకదు కానీ అవకాశం ఇచ్చిన ద్రవ్యన్నకి చాలా వందనాలు యేసుక్రిస్తు నామయ పరచబడ్డానికి ఇంకా తుది శ్వాస వరకు లేదా ఆయన రాకడ అనంతరం వరకి ఎక్కడికి నడిపించినా నడవడానికి ఆయన యొక్క ఆత్మ ప్రేరేపణ చేత ఆయన యొక్క ఆత్మశక్తి నడిపింపు చేత నడిపింపబడ్డానికి మటుకు ఖచ్చితంగా పూర్ణుకొని ముందుకు వెళ్లాల్సిందే ఎన్ని తప్పులు చేసినా ఎన్ని పాపాలు చేసినా తిరిగి ప్రభు యొక్క సన్నిధిలో నిలబడి ప్రభు మీ కొరకు మేము ప్రాయసోడి ముందుకు వెళ్తాం ప్రభా ఇది క్షమించండి ప్రభా ముందుకు నడిపింపబడమే గొప్పతనం అయిపోయిందే నా జీవితం పాపం అనుకుంటే కాదు కానీ సంపూర్ణంగా ఇసోవులో సమర్పితమై దీవారాత్రులైన వాక్యాన్ని ధ్యానించి మోకరింపు జీవితంతో ముందుకు నడిపింపబడమే ఆయన ఎందు అతిశయింపబడ్డం కదా ప్రభువు మెచ్చుకున్న యోగ్యుడంట కదా ఈ లోకంలో మనుషులు మనుషుల చేత మెచ్చుకోవాలి వాళ్ళ ముందు పేరు సంపాదించుకోవాలని ఎంతో ప్రయాసపడుతుంటారు ఎమ్మెల్యేల కింద ఉన్న వాళ్ళు వాళ్ళు ప్రయాసపడుతుంటారు ఎంపీల కింద ఉన్న వాళ్ళు వాళ్ళు ప్రయాసపడుతుంటారు పాస్టర్ల కింద వాళ్ళు వాళ్ళు ప్రయాసపడుతుంటారు బిషప్ల కింద ఉన్న వాళ్ళు వాళ్ళు ప్రయాసపడుతుంటారు ఎవరెవరో ఎవరెవరి దగ్గరనో ప్రయాసపడుతూనే ఉంటారు దేని గురించి అంటే వాళ్ళు మెచ్చుకోవాలి అని కాని ఇక్కడ మనకు మాట సంతోషకరంగా ఉంది మాట ఏంది అంటే ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు ఏసెచ్చుకోవాలి అంటే అంత ఈజీయా దీనికోసం ఎవ్వరు ప్రాయసడరు గాని ఈ మనుషుల ముందు మెచ్చుకోవాలి లేకపోతే పేరు సంపాదించుకోవాలి లేకపోతే ఆస్తులు సంపాదించుకోవాలి ఇంత ఆస్తి ఉంటే నన్ను మెచ్చుకుంటారు కదా ఇంత పలుకుబడి ఉంటే నన్ను మెచ్చుకుంటారు ఇంత క్వాలిఫికేషన్ ఉంటే నన్ను మెచ్చుకుంటారు అని ప్రయసపడతా ఉంటది లోకం కాని మనకి వాక్యం చెప్తుంది ఏంటి అంటే ఏసుక్రీస్తు ప్రభు నిన్ను మెచ్చుకోవాలి అంట పిల్లలను మెచ్చుకుంటారు తల్లిదండ్రులు మంచి పని చేస్తే మనం కూడా మన తండ్రి దగ్గర ఆయన మెచ్చుకునే మంచి పని చేయాలంట ఏందా మంచి పని అంటే ఈ లోకంలో మెచ్చుకోవడము ఆయనకి పెద్దగా తగదు కానీ ఆయన మెచ్చుకునే పని నువ్వు చేయాలా యేసుక్రీస్తు ప్రభు మెచ్చుకొని చేయాల్సిన పని మనది ఏంది అంటే ఆయన సువార్తను ప్రకటించాలా అనేకులని ఆయన రక్షణ మార్గంలోకి నడిపించాలా అప్పుడే ఆయన మనని మెచ్చుకుంటాడు కానీ తను తానే మెచ్చుకున్న వాడు యోగ్యుడు కాదు నేను గ్రేటు నేను ఇంత సంపాదించినా కదా ఇంత క్వాలిఫికేషన్ నేను చదివినా అని వాడు వాణ్ణి మెచ్చుకున్నాడు అనుకో ఏసుక్రీస్తు ప్రభుకి యోగ్యుడు కాదంట హె కాబట్టి నా ప్రాయసం ఎప్పుడు ఏసుక్రీస్తు ప్రభు మెచ్చుకోవాలనే నేను ప్రాయసడతాట ఎన్ని రాత్రులు ప్రార్థనలో గడిపినా గాని ఎన్ని భజనలు చేసినా గాని ఎన్ని మంచి పనులు చేసినా గాని ఆయన సేవ నిమిత్తం ఇవి ఆడబడుతున్నా అనేక ప్రాంతాలు పోతున్నా గాని కదా అనేకులని రక్షిస్తున్న ఆయన రక్షణ మార్గంలో నడిపిస్తున్నా గాని నేను ప్రయాసపడేది ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు నన్ను మెచ్చుకుంటున్నా లేదా ఆకాశం నిండా యేసుక్రీస్తు ప్రభుకి కన్నులు ఆ కన్నులు వేసుకొని ఏసు నన్ను చూస్తుండో కాబట్టి ఆయన మెచ్చుకునే పని నేను చేస్తున్నానా లేదా అనేది నేను సరిచూసుకుంటా ఉంటా అతిశయించువాడు ప్రభువు నందే అతిశయించాలంట అవును ప్రభా ఇవాళ్ళ రక్షించిన ప్రభా నాకు మీ అందరూ అతిశయం ఏశ్ ప్రభ ఈ యొక్క వాక్యాన్ని నేను ధ్యానించిన ప్రభా ఇందులోని సత్యాన్ని మీరు నాకు బయలుపరిచినారు నాకు అతిశయం కలుగుతుంది మనుషుల ముందు మనుషుల పేర్ల ముందు హైలీ క్వాలిఫైడ్ అయిన వాళ్ళతో కూడా నేను పనిచేస్తా పెద్ద పెద్ద అడిషనల్ డీసీపీ వాళ్ళతో కూడా నేను పనిచేస్తా కానీ నేను ఎప్పుడు కూడా వాళ్ళ ముందు నేను అతిశయ పడలే ఎందుకు అంటే సర్వ చిత్తం ఏశ్రావు ఆయన ముందు ఆయన మెచ్చుకునేలాగా నేను ప్రయాసపడుతుంటా మూడు గంటలు నాన్ స్టాప్ గా మోకాలోకి వార్షిప్ చేసి ఆరాధనలు కడితే నేను సంతోషపేసు ప్రభా మీరు మెచ్చుకునే పని నేను చేసిన యేసు పేదలకి విద్వాన్లకి నేను సహాయం చేసినప్పుడు ఏసు ప్రభు చూస్తుండదా నన్ను మెచ్చుకుంటున్నా నేను పరీక్షించుకుంటా అంతే ఎందుకు అంటే వాక్యం చదువు ఇస్తుంది ప్రభు యోగ్యుడు అంటే ప్రభు ఎవరినైతే మెచ్చుకోడో వాడు యోగ్యుడు కాదని అర్థం ఈ మనుషుల రీతిగా మెచ్చుకోవాలని అనుకున్న తోడు ఈ లోకంలో యోగ్యుడేమో గాని యేసుక్రీస్తు ప్రభు దృష్టిలో యోగ్యుడు కాదు అలే ఈ యోగ్యత ఈ ధన్యత యేసు ప్రభు అక్కడ వచ్చేంత వరకు నిలకడగా ఆయన ఆత్మచేత నడిపింపబడాలనే నా యొక్క ఆశ చిన్న చిన్న తప్పులు చేసిన ప్రభు క్షమించి నడిపిస్తాడు ఖచ్చితంగా బలహీను కానీ ఎప్పుడు బలహీనను అప్పుడునే బలవంతులాగా యేసరావు నన్ను తయారు చేస్తూనే ఉంటాడు నేను నడిపింపబడుతూనే ఉంటా అలే లూయా మనుషులు మెచ్చుకోవాలని నేను ఎప్పుడు ఏ పని చేయలే చేయాలన్న మనసు కూడా నాకు రాదు యేసు ప్రభు మెచ్చుకోవాలనే తాపత్రయం నాకు ఉంటది కాబట్టి ఏ రాత్రి అయినా ప్రభు కొరకు ప్రయాసపడ్డానికి నేను ముందు పోతా నువ్వు ఎట్లా చేస్తావు అంటే నేను ఆయన ఆత్మ నడిపింపే ఆయన నామంని మహమపరచాలనే నాకు ఒక ఆశ యేసు ప్రాభు మన కొరకు ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన రక్తం చేత మనం రక్షించుకున్నా ఆ యొక్క ప్రేమ చేత నేను ఇమిర్చబడి ఉన్నా అది నన్ను ఎంతో ఆత్మ ఘోషిస్తా ఉంటది ఆయన కోసం ఏదైనా ఒకటి చేయాలా ఈ లోకంలో అని నాకు ఒక తాపత్రయం అట్లాని స్టడీస్ ని వదలలేదు జాబ్ ని వదలలేదు కదా బైబుల్ పట్టుకొని పోతాడు వీడు ఏం సంపాదించుకోండి ఈ లోకంలో అనే సాక్ష్యం నేను పెంచుకోవద్దున్న దృష్టిలో ఈ లోకం దృష్టిలో ఇటు బైబుల్ పట్టుకొని తిరిగి ఏం సంపాదించండి ఈ లోకంలో అనే సాక్షి నేను పెట్టుకోవద్దనే క్వాలిఫికేషన్ని ఎడ్యుకేషన్ని జాబ్ పర్పస్ ఏ కానీ ప్రమోషన్సే కానీ ఏమి కూడా వదలలే ప్రాయసపడి యేసుక్రీస్తు ప్రభు పాదశాన్నిటి ముందు నేను పెట్టినా వాటిని దేవుడు ఘన విజయంగా ఇచ్చిండు ఎంబీఏ నేను ఎంబీఏ చేసిన అంటేనే నాకే ఆశ్చర్యం ఏం రాదు నాకు కానీ ప్రభు ఆయన కృపచేత నడిపించి దాని అన్నిట్లో హైయర్ ఎడ్యుకేషన్ లో నిలిపిండి ఫోర్త్ సెమిస్టర్ నేను ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయినా ఇంపాసిబుల్ నాకు ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్ రాలే టెన్త్ క్లాస్ నుంచి ఎంబీఏ వారికి ఫోర్త్ సెమిస్టర్ లో వచ్చింది ఆయన కృపనే ఆయన కనికరమే ఏందంటే యేసుక్రీస్తు ప్రభు మెచ్చుకోవాలనే ప్రయాసము నేను పడుతున్నా కాబట్టి ఈ లోక సంబంధమైన వాటి గురించి యేసు ప్రభు మనని మెచ్చుకునేలాగా చేస్తాడు ఖచ్చితంగా కాబట్టి మనుషులు దేనికి ప్రయాసపడుతున్నారంటే ఏం తినాలా ఏం తాగాల ఏం సంపాదించుకోవాలా ఏం క్వాలిఫికేషన్ ఏంది ఇదే అనుకుంటుంది జీవితం అన్యునికి మనకి తేడాలు లేకుండా పోతుంది కానీ ఆయన ఇవాళ మనకి జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే ఎవరి చేతం మెచ్చుకోవాలని నువ్వు నేను ఏ శ్రబు చేతం మెచ్చుకోవాలని అనుకుంటున్నా నాకు ఇంపాసిబుల్ ఇప్పుడు వాక్యం చెప్పడం కానీ నిన్న ఎంతో ప్రార్థనలో దేవుడు నన్ను చాలా అంటే చాలా ఆ ఎంతో ప్రార్థన చేస్తున్నా ఆత్మ చేత లీనమైపోతున్నా ఆ భాషలు ఆ ఆ అది వర్ణించలేనిది ఈ లోకంలో కదా ఈ లోకం తృప్తినిచ్చేది శరీరానికి ఒక్కటే కానీ ఆత్మకి ఇవ్వలేదు తృప్తి ఆత్మకి తృప్తి ఇవ్వాలి అంటే ఏసుక్రీస్తు ప్రభు దాహం తప్పిగా ఏసు ప్రభు ఈ లోకంలో తృప్తి ఏంది శరీరానికి ఏది కావాలో తృప్తిని ఇస్తుంది కానీ ఆత్మకి తృప్తిని ఏం లేదు ఆత్మకి తృప్తి కావాలి దాన్ని ఖచ్చితంగా వేసుకోవాలి అంటే అది యేసుక్రీస్తు నామే ఆయన ఇచ్చే ఆత్మనే ఆయనని మనం సేవించే ఆరాధననే హలేయ కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు చేత ఎవరైతే మెచ్చుకొనబడతారో వాళ్ళే యోగ్యులంట నువ్వు అతిశయ పడాల్సింది కూడా యేసుక్రీస్తు ప్రభు నిన్ను మెచ్చుకుంటున్నా లేదా అని ప్రభునందు నువ్వు అతిశయింపబడాలా హలే కదండి కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు మనతో ఈరోజు మాట్లాడిన మాట ఆయన మెచ్చుకునే పని మనం చేస్తున్నామా లేదా ఈ లోకంలో మనం ఆశీర్వదింపబడాలా ఖచ్చితంగా ఆశీర్వదింపబడాలా అది ఏసుక్రీస్తు ప్రభు మెచ్చుకున్న పనే ఈ లోకంలో హైలీ క్వాలిఫైడ్ కావాలా టెక్నాలజీని పెంచుకోవాలా ఎందుకు వీడు బైబుల్ బైబుల్ అని పట్టుకొని తిరిగి ఏం సంపాదించుకుని సాక్ష్యం మనకొద్దు ఆయన నామాన్ని మైమ పరిచే బిడ్డగా మనం ఉండాలా ఈ లోకంలో యేసు ప్రభు నమ్ముకున్నందుకు ఇంతగానం ఉన్నది వీళ్ళకి అని మనం సాక్షిరీతిగా నిలబడాలి ఈ లోకంలో అలే కాబట్టి ఆయన మెచ్చుకునే పని మనం చేయాలా ఆయన మెచ్చుకునే సంగతులను మనము ఇతరులకు ప్రకటించాలా అనేకులకి ఏం దిందం ఏం మనం ఏస్రోకు వదిలేసేయాలా ఖచ్చితంగా ఆయన పోషించే గొప్ప దేవుడు ఇదే కోరిందులోకి రాసిన పత్రిక రెండో పత్రిక పన్నెండో ఒకటో వచనంలో ఒక మాట అంటాడు పౌరుడు భక్తుడు ఏంటంటాడంటే అతిశయ పడుట నాకు తగదు గాని అతిశయపడ వలసి వచ్చినది ప్రభు ధర్మములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును హెలుయా అర్థమవుతుందా దేని గురించి అతిశయపడాలను అంటే ఏశ్ ప్రభు యొక్క ధర్మాన్ని ఆయన ప్రత్యక్షతను గుర్చి నువ్వు అతిశయించబడాలా నీ ని చూసి నువ్వు నీ జాబ్ ని చూసి నువ్వు లేకపోతే నీకున్న ఆస్తి అంతస్తులను నువ్వు చూసి అతిశయపడద్దు లేకపోతే నీకు ఇచ్చిన భార్యను చూసి నువ్వు అతిశయ లేదు అని చెప్తున్నాడు ఆయన హలెయ్య ఎందుకయ్యా ఈ జీవితం అతిశయపడాలి ప్రభునంద్ అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క ధర్మాన్ని ఆయన ప్రత్యక్షతని చూసే నువ్వు వాక్యం సెలవిస్తుంది హలెయ్య కానీ ఈ లోకము అతిశయపడుతుంది దేని గురించి అంటే నా దగ్గర బంగారం ఉంది నా దగ్గర బండ్లు ఉన్నాయి నా దగ్గర ఆస్తులు ఉన్నాయి నా దగ్గర అంతస్తులు ఉన్నాయి కానీ ఏసుక్రీస్తులు సంపూర్ణంగా ఎదగాలనుకున్న వాళ్ళు ఏసుక్రీస్తు నామం ని మహిమపరచాలని అనుకున్న వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభు యొక్క ఆ మేలును లేకపోతే ఆయన మెచ్చుకో మెచ్చుకోవాలని అనుకున్న వాళ్ళు అతిశయపడుతుంది దేని గురించి అంటే ఆయన యొక్క ప్రత్యక్షత ఆయన ఇచ్చిన ధర్మం గురించి అంటే కదండి ఈ మాటలు మనం బలపరచుకోవాలనే నామం మహిమార్థమై శోధనలు రావ వస్తాయి కష్టాలు వస్తాయి శ్రమలు వస్తాయి ఇర్కులు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కానీ అంతం వరకు సహించాలా అంతం వరకు సహించినే ధన్యుడు హలే ఈ శోధనలని శ్రమలని యేసు ఇయ్యడా కష్టాలని నష్టాలని యేసు ప్రభు వాటి మీద విజయం ఇయడా శ్రమల నుంచి విడుదల ఇయ్య ఇచ్చే గొప్ప దేవుడైనా అలే లూయ తన్ని తిరిగి గొప్ప దేవునికి నీ శోధనలు పెద్దగా ఫరక్ పడవు నీ కష్టాలు నష్టాలు ఎక్కువ ఫరక్ పడవు కానీ నీ సుఖమైన జీవితము నిర్లక్ష్యమైన జీవితంతో వాటిని నా నుంచి తీసేసుప్రభ అంటే లేదు వాటిని నువ్వు తీసేస్తే నువ్వు నరకానికి పాతడం అయితే నరకానికి వెళ్ళిపోతావు అందుకే నేను తీయ నువ్వు మిల్లి బంగారులాగా తయారుగా అప్ అప్పుడే నేను వాటిని తీసేసి నీలో సంపూర్ణంగా నాలో నేను సంపూర్ణంగా ఎదిగింప చేసుకుంటా నేను పర్లోక రాజ్యాంగం నడిపిస్తా ఇదంతా నాకొద్దు నేను ఒక ప్రార్థన చేస్తే దేవుని దగ్గర ఉండాలా అంటే అవుతుందా కాని పని దానికి ఒక ఫార్ములా ఉంది దానికొక ప్రిన్సిపల్స్ ఉన్నాయి దానికి సంబంధించిన వాటిని మనం పాటించాలా ఆజ్ఞల ప్రకారంగా మనం నడవాలా కానీ నీ జీవితం ఎప్పుడు శ్రమలే ఎందుకు నాకు ఇంత శ్రమ అంటే నీ జీవితం నువ్వు ఇట్లనే శ్రమలతో ఉండాలని ఎస్లోకి ఇష్టమా లేదు లేదు నువ్వు ఎట్లనే ఆ కష్టాల పాలయ్యి నీ కృంగిజలనే ఉండాలని ఇష్టంకి ఇష్టమా కాదు కాదు ఆయన ప్రత్యక్షత అర్థం చేసుకోని వాళ్ళకి ఆయన ధర్మాన్ని పాటించిన వాళ్ళకి అవి అర్థం కాకుండా వాళ్ళు ఆ స్థితిలో ఉండిపోయారు మూడు దినాల ప్రార్థన ఎందుకు పోవాలా ఎందుకు మూడు దినాల ప్రార్థన అప్పు పోవాలని అప్పు పోయింది మళ్ళీ అప్పు చేయలేదా మళ్ళా ఇంకా ప్రాబ్లమ్స్ ఇంకా ఏవో ప్రాబ్లమ్స్ మళ్ళా మూడు దినాల ప్రార్థనలు మళ్ళా ఇంకా ప్రభు నిన్న ఒక లెవెల్ కి తీసుకురావాలని అనుకుంటుండు ఆ లెవెల్ కి నువ్వు ముందుకు వెళ్ళాలి నువ్వు ఐశ్వర్యవంతుని కావాలి ఈ లోకంలో ఆయన అతిశయింప పడాలి ఆయన లోపల ఆయన మెచ్చుకునే పనులు నువ్వు చేయాలి ఆయన దర్శనము ఆయన ప్రత్యక్షత కొరకే చెప్తావు నువ్వు ఎప్పుడైతే ఆయన లో అతిశయింపబడతావు కానీ ఈ లోకపు ఆలోచనలు లేకపోతే ఈ లోకపు ధనము దాన్ని చూసి అతిశయింపబడ్డోళ్ళు ఆయన ప్రత్యక్షతను గురించి కానీ ఆయన దర్శనాన్ని గుర్చి గానీ చెప్పడము ఇంపాసిబుల్ ఆయన ధర్మంలను మనం పాటించినప్పుడే ఆయన ప్రత్యక్షతలు మనకు అర్థమవుతాయి అంత ఎవరైనా ఇక్కడ ఆఫీస్లో అయ్యలేం దేని గురించి అతిశయించబడాలి ఏ శ్రభు మనని మెచ్చుకుంటున్నా లేదా అన్నదే నేను ప్రాయసపడతా ఉంటా ఎప్పుడు కూడా ఏసు నన్ను మెచ్చుకోవాలి వీళ్ళున్నారు వాళ్ళు ఉన్నారని పాటలు పాడుకుంటుండడు వీళ్ళున్నారు వాళ్ళు ఉన్నారని వాక్యం చెప్పుకుంటుండడు ఇది ఎప్పటికీ కూడా నా లైఫ్ లో కాలే అట్లాంటి థాట్స్ కూడా నాకు రాలే ఆయన నామాన్ని మహిమపరచడానికి ఏ విధంగా ప్రాయసాలో సాయశక్తులు నేను ప్రాయసానికే ప్రాయసపడతా అన్నదమ్ములు అన్న అందరూ వెళ్ళేసి నన్ను అయినా కానీ ఏసు నీ నామే జయం అనే ఉంటాను కూడా ఎప్పుడు బాధపడలేదు కదండి కాబట్టి ఆయన నామాన్ని మహిమపరచడానికి నువ్వు నీ జీవితాన్ని సంపూర్ణంగా సమర్పించుకుంటే ఆయన మెచ్చుకుంటాడు ఈ వాక్యంతో పాటు గ్రహిస్తుని మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాకేన్ స్తో ప్రభా పర వాక్యం చేత మాట్లాడనాల ప్రభా వందనాలు ప్రభా మెచ్చుకునే పనులు మేము చేయాలా ప్రభా మీ దర్శనాలని మీ ప్రత్యక్షే ప్రభ మేము రాజా అతిశయపడాలా ప్రభా మీకు వందనాలు అనే గొప్ప దేవుడయ్య మీరు అక్కడ వచ్చేంత వరకు ప్రభా మా తుది శ్వాస వరకే ప్రభా దేవా మీ కొరకు ప్రభా సంపూర్ణంగా మా జీవితాలను సమర్పించుకోవాలా ప్రభా ముందుకు నడిపింపబడాలా ప్రభా అనేకులని ప్రభా ఈ సంతోషంలోకి నడిపించాలా ప్రభా మీకు వందనాల ప్రభా మీరు మాకు తోడుగుంటేనే ఇది సాధ్యం ప్రభా మీరు మాకు సహాయకుడుగుంటేనే ఇది సాధ్యం ప్రభా మీరే మమ్మల్ని నడిపించండి ప్రభా మీరుంటే మాకు జాలి ప్రభా మీరుంటే మాకు జాలి ప్రభా ఏ సనా తండ్రి ఆమె స్తోత్రం ప్రభా పరిశుద్ధుల గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనదుడా సర్వశక్తి మంతుడా నీకు వర్ణాలు ఇసయ్య గొప్ప దేవ ఈ కడిషన్ కాలు మంత కాచి కాపాడినైనా మీ కృపలు పదరు పచ్చుకున్ననైనా ఈ కదే మధ్య కనసంలోనైనా మీకు సన్నిధిలో ప్రవ్వా సమయం గడిపి భాగ్యని కృపలు మాకు అనుగ్రహించినందుకే నీకు నీకే స్థుతులు స్తోత్రాలు అర్పించుకున్న ఎవరికైనా ధన్యత ప్రవ్వా మీరు మాకు వాటన్నిటిని బట్టి నీకు ఎంతో వందాలి సయ నా తండ్రి నీకు ఎంతో వందాలి ప్రభావ వాకిందర ప్రభావ మీరు మాతో మాట్లాడనారు ప్రభావ నైనా మేము అతిశయిస్తాం అంటే మీ సెలువు మరణి ఆశ్రయించాలా ప్రవా ఓ ప్రవా నా తండ్రి ఏమి కూడా ప్రభావ మేము అతిష్టానికి మాకాల ఏం లేదు ప్రవా ఏ యోగ్యత లేదు మమ్మల్ని ప్రభావ మీరు ఎంతగానో ప్రేమించిన అయినా మీ యొక్క మరణం ద్వారా ప్రభావ మమ్మల్ని రక్షించుకున్నారనైనా కాబట్టి నైనా మీరు మెచ్చుకునే పనులు మేము చేయాలా ప్రవా బలా మంచి దోసులను మేము తెచ్చుకోవాలా మాకై అనుకుంటే ఏం లాభం లేదు ప్రభావ పనికిరాయింది కాబట్టి నాయన మనుషులు ఎదుట ప్రవా మేము ఎదురు చేయాలని కాదు కదా ప్రభా అంతరంగం ఉందన్న ప్రభా నైనా ఇసయ్యా నా తన్ని హృదయ అంతరంగం చూసే గొప్ప దేవుడు ప్రభావానికి ఎంతో వందాలి ఈసయ్యా కాబట్టి నైనా ప్రతి క్షణం నైనా నా తనని మీకు దృష్టి మనమించలాగిన ప్రభా మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి బిడ్డగా చేయండి గొప్ప దేవా మేము తగ్గింపబడలా మీరు హెచ్చింపబడాలా ప్రవ ఏసుక్రీస్తు నామంకి యుగ యుగంలో మహిమ కలుగునీ హలలియ ప్రతి స్థలంలోనైనా నీ నామం మహమపరచబడాలా ప్రవా ఆ రీతిగా మేము తయారు కావాలా ప్రవా అయినా మీ సెలవు మన మంది మాకు అతిశయ కానీ ఈ లోకంలో ఏది కూడా లేదు కాబో తక్కువే ప్రవ్వా కాబట్టినైనా మేము రీతిగా ప్రవ్వా మీరు మెచ్చుకునే పనులు మేము ఎన్నో పనులు మీరు ఈ లోకంలో మాకు అప్పచెప్పినారు నైనా ఓ ప్రవ ఎన్నో విషయాలు మాకు చూపించినారు వాటి అన్నిటిని మేము పాటించాలా అప్పుడే మీరు మమ్మల్ని మెచ్చుకుంటారు కాబట్టి నేను ఒక్క దాంట్లో కూడా మేము ప్రతి విషయంలో మేము భయంతో వణుకుతోనూ పూర్ణ జాగ్రత్త కలిగి ప్రభా మా పిలుపు మా ఏర్పాటు నిత్యం చేస్తూ మరి జాగ్రత్త పడి మీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చి బిడ్డగా చేయండి ఒక దినం ఓ ప్రభావం ఏమైనా హత్తుకోవాల ప్రభావం ఏమైనా నైనా బల నమ్మకమైన మంచి దోశ ఈ కొంచెం నాటి నువ్వు నమ్మకంగా ఉన్నావు అని మేము పొందుకోవాలా ప్రవ్వా కాబట్టి ఆ ప్రయాసం మేము పోలనే సాయపడండి ప్రవ్వాదేవాళ్ళు ఇంకేమైనా బలహీనతలుంటే కొట్టివేయండి ప్రవా బలపరచండి లేదంటే బలపచ్చే ప్రతి చోట మీ కొరకు శాసన పెట్టుకుని ప్రతి క్షణం మేము జాగ్రత్తగా జీవించాలా మేముంటుంది శ్రమల కాలం అయినా చీకటి కాలాలు ఉంటున్నాం ప్రభావ దుష్టుడు విజృంభించోడి పనిచేస్తున్నాం ప్రవ్వా ఎన్నో ఆత్మలు నశించిపోతున్నాయి ప్రవ్వా వాళ్ళందరికీ మీ స్వార్థ ప్రకటించాలా ప్రవ నైనా మీ ప్రేమను తెలియని వాళ్ళు ఓ ప్రభా రక్షణ తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఈ లోకంలో అలాంటి గ్రామాల ప్రాంతాలకు వెళ్ళి మీ వాక్యాన్ని ప్రకటించి వారందరినీ చెంత నడిపించాల ప్రభా ఆయన కోత ఎంతో విస్తారం ఉంది పనివారు కోదుగున్నారు కాబట్టి నా కోతను ఓ ప్రభా ఈసు ప్రభా నువ్వే ప్రభా పని వారిని దయచేమని మేము ప్రార్థించేస్తున్నాం ప్రార్థించమని మేము ప్రార్థిస్తున్నాం గొప్ప గొప్ప సేవకులను ప్రభావ అనేక ప్రాంతాల నుంచి లేవనెత్త ప్రభావ ప్రతి ఒక్కరిని అభిషేకించి మీకొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తాం అయినా బూది గంతులకు సాక్షులుగా ఉండాలా నా తండ్రి ఏసయ వాక్యం ద్వారా మాట్లాడబో ఎంతగానైనా బలపచ్చేందుక ఎంతో వందాలైనా మా పిలుపు ఎందు ఏరెత్తి ఉండాలా ప్రభా మీరు మాతో మాట్లాడినారు కాబట్టి నేను ప్రతి దశలో మీ ఎందుకు దృష్టించి వైపు చూస్తే ముందుకు పోవాలా ఆ గురి మేము పరిగెత్తాలా ప్రభావ అలాంటి విశ్వాసమైన జీవితములకు మేము నడిపించి ఓ ప్రభా ఎన్ని శ్రమలు ఇచ్చినా ఎన్ని కష్టాలు ఏమో ఇచ్చినా గానీ ప్రభా సమస్తం మీలో ఉంది ప్రభావ కాబట్టి మిమ్మల్ని చూస్తూ మేము ముందుకు పోవాలా ప్రభా మీ మా ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఈ లోకపు శ్రమలు మాకు వెన్న తగినవి కావు ప్రభావ వాటి అన్నిటిని మేము ముందుకు వెళ్ళాలా అలాంటి సేవలు నడిపించండి ఇంకెంతమైన ఆరాధనలో పాల్గొనలేదు వాళ్ళ కుటుంబీకులందరూ మీరు మార్చుకోండి బలపరిచి నడిపించండి ప్రతి చోటి మీ కొన్ని మిమ్మల్ని అందరినీ సాక్షిని పెట్టుకొని మీరు ఆకృష్ణ సిద్ధపరచుకొని అయినా తిరిగి ప్రభా మా గృహాలకి సురక్షితంగా ఇంటికి చేర్చమని ఓ దేవాపతి పనులు ఘన విజయం యేసుక్రీస్తు పరిశుద్ధ నామైన ప్రాతిష్టం తండ్రి ఆమెన్ మన ప్రభు ఏసు కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ కేబిపిఎం గ్రూప్ అని ప్రదర్శిస్తలకు ఇంకెంతమంది రాలేదో కుటుంబి అందరికీ సదాకాలం తోడయ్యున్నును గాక ఆమెన్